లేకపోతే అన్ని సందర్భాల్లో గర్భగుడిలో విగ్రహానికి కర్మ పూజాధికము కళ్యాణము చేయడానికి మిగిలి పడకపోతే దానికి ప్రతి రూపం ఒకటి బయట చేబులు ఒకటి వేసి అక్కడ పెట్టుకోవడం పెట్టుకుని ఉన్న రూపానికి చేసి ఇవన్నీ గర్భగుడిలో చేయటం గర్భగుడిలో చేయగా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే అవి బయట ఉన్న రూపానికి చేయటం చేయటం చేసి దేవుడు రెండు రూపాలుగా ఉన్నాడంటే అని దాని మీద ఒక ఫిలాసఫీ ఒకటి బెల్డప్ చేయటం ఆఫ్ కన్వీనియన్స్ ఎందుకంటే విరాట్ లోపల ఉన్నటువంటి మూర్తికి కళ్యాణం అది కన్వీనియంట్ కాదు అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ దట్ యూ హ్యావ్ ఎ సెపరేట్ మూర్తి అవుట్ సైడ్ ఇప్పుడు ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఈ గర్భగులో ఆ గర్భగుడిలో లక్ష్మీదేవుని ఎలా చేస్తారు పెళ్ళి కాబట్టి అక్కడ కన్వీనియంట్ కాదు కనుక యూ హ్యావ్ ఎ సెపరేట్ సిస్టమ్ అవుట్ సైడ్ ఒక వేసి అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ సెపరేట్గా పెట్టుకోవాలి ఇది మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ ది రిచువల్ రిక్వైర్స్ వచ్చి అరేంజ్మెంట్ ఒకసారి ఆ అరేంజ్మెంట్ చేసుకుని డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది రిచువల్ యూ డూ దట్ అరేంజ్మెంట్ ఇప్పుడు దానికి ఫిలాసఫీని దాన్ని నెత్తమైన ఫిలాసఫీని ఆరోపించడం ఏమిటా ఫిలాసఫీ భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి ఏమిటా రూపములు లోపల ఉన్నటువంటి మూల రూపము ద్వైత ఉన్నటువంటి అర్థారూపము అని దాని గురించి పారాగ్రాఫ్ల మీద పారాగ్రాఫ్లు సంస్కృతంలో శ్లోకాలు రాసుకో ద్వైతమే సత్యము అని తర్వాత పడి ఫైనల్ కాదు ఒకటి ఎందుకంటే రెండు రూపాలు ఉన్నాయంటే మరి ద్వైతమే కదా అదంతా నడుచుకో ఉంటుంది ఆ టాపిక్లో ఆ సందర్భం అలాంటిది ఆ పరమాత్మ ఒక్కడే అది మీదే అని చెప్పేటువంటి సందర్భం వేదాంతేషు అంచేతనే ఆయన వేదాంతేషు అంటున్నారు వేదాంతేషు ఉక్త మీరు ఉపాసనలు ఉంటాయి ఉపాసకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నీకు నువ్వు పరమాత్మ అని నువ్వు పరమాత్మ అని వాళ్ళు చెప్పేది అదేదో దారిలో కూట నేను ఈ మధ్యన నెల రోజుల క్రితం టీవీ టీవీ పెడితే ఏదో ప్రోగ్రాం వస్తుంది గురు చండాల యోగము అని వస్తుంది అంటే ఈరోజు ఈ ప్రోగ్రాంలో అది ఉందేమో అనుకున్నాను ఎందుకంటే ఏదో యోగాలు చెప్తూ ఉంటారు ఈ రోజు ప్రోగ్రాంలో ఈ ఇది ఆయన స్పెషల్గా చెప్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ టీవీ చూస్తే మళ్ళీ గురుచండాల యోగమే ఉండేది ఏమిటి ఆ గురుచండాల యోగం ఇంకా అవ్వలేదా అని చూస్తే అవ్వలేదు అదే మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ గురుచండాల యోగం అంటే ఈ గురుచండాల యోగం అన్నది ఏదో ఒక ప్రోగ్రామ్ కాదు అది అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఎందుకండి గురుచండాల యోగం వాట్ ఈస్ దా అదే సాంగ్స్ వెరీ హార్డ్ అండ్ ఎవరైనా దాన్ని గట్టిగా పరిశీలించేటంటే ధర్నాలు అవి చేసినా కూడా నేను పోని సమస్యల్లో పడతాం ఇప్పుడు ఏవో అయిపోయింది ఏదో హిందూ సమాజానికి వచ్చిన సమస్యలేమో వచ్చాయి అయ్యాయి నువ్వు ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటున్నావు ఇలాంటివి ఏదో మొదలు పెడితే మళ్ళీ వాళ్ళు ఎవరో చూసి దాని అర్థం తెలుసుకోవట్లేము కనుక వదిలేసారు కానీ దాన్ని లోతుగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పెద్ద ధర్నా ఏదో మొదలు పెడితే లేడుకొని వస్తేదో వరుసకు పావుగంట ప్రోగ్రామ్గా ఎప్పుడు చూసినా మళ్ళీ గురించండాల యోగం గురి ఓర్ని గురిచండాల యోగం అది టవదాది లా ఉన్నా అక్కడికి వెళ్ళారండి కొన్ని మీకేం చెప్తారు నీవు చెడ్డాలు ఏదో ఏదో చెప్పాల్సి ఉంటుంది రాబరాలు ఏం చెప్తారో కూడా నాకు తెలియదు ఇదంతా కూడా ఒక భయంకరమైన అజ్ఞానము యొక్క విలాస తప్ప వేరే మీ కాదు వేదాంతముల ఎందు మీకు చెప్తారు మేము భయపడాల్సిన అవసరం నిర్భయంగా చెప్పాల్సినటువంటి మాట ఇదొక్కటే కాబట్టి ఈ పద ఇది ఉత్సహా వేద అంత ఇప్పుడు ఆ పరమాత్మ ఏ పరమాత్మ నీ హృదయంలో ఉన్నాడో అదే పరమాత్మ క్రిమి కీటక సకల ప్రాణుల హృదయంలో అదే పరమాత్మ ఉన్నాడు దేవతల హృదయంలో కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు యో లోకత్రయ మావిష్య ఇప్పుడు మన బల్బులో ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాం ఏదో దృష్టాంతం చెప్పాలి కదా పాయింట్ చెప్పడానికి స్వామి వివేకానంద స్వామి సారీ స్వామి చన్మయానంద్ ఈ దృష్టాంతాన్ని తరచుగా చెప్పేవారు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మన బల్బులో ఒక పరమశక్తి పరమశక్తి అన్నాం ఎందుకంటే బల్బు ఎంతుందో అంతే ఉండదు బల్బు యొక్క లిమిటేషన్స్కి అతీతంగా ఉంటుంది ఆ శక్తి దానికి పరమశక్తి అని పేరు పెట్టండి మన ఎదురుకుండా ఉన్న ఒక బల్బులో ఏ పరమశక్తి కలదో ఇదే పరమశక్తి ఈనాడు ప్రపంచంలో ఎన్ని బల్బులు వెలుగుతూ ఉంటాయని కోట్లు కోట్లు బల్బులు వెలుగుతూ ఉంటాయి వాటి అన్నిటి కూడా అదే పరమశక్తి ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పచ్చు కదా కాబట్టి యో లోకత్రయ మా విషయ మీలో ఏ ప్రాణశక్తి చక్కగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నదో మీలో ఏ చైతన్య శక్తి ప్రకాశిస్తూ ప్రాణశక్తిని వెనక వదిలిపెట్టేయండి ఆ చైతన్య శక్తిలో ఇంక్లూడ్ అయిపోతున్నది మీలో ఏ చైతన్య శక్తి ప్రకాశిస్తూ దాని గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అసలు ముందు నేను చండాలని నాకు ఈ గ్రహం పట్టింది ఆ దేయం పట్టింది ఈ పిచ్చిలన్నీ వదిలిపెట్టి నేను చేతను నెంబర్ వన్ అది అంగీకరించాలి ఎవడైనా అంగీకరిస్తాడా రోడ్డు మీద వెళ్తే ఎవడైనా నేను చేతను అని అంగీకరిస్తాడా వాళ్ళు ఎవరిని అంగీకరిస్తారు నేను కూలివాడిని నేను డ్రైవర్ని నేను తండ్రిని తల్లిని బ్రాహ్మణులను క్షత్రియుడిని అలా నేను చేతనుడను స్వీకరిస్తారా స్వీకరించారు అదే అజ్ఞానం కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏమిటి నేను చేతనుడను ఏ చైతన్య శక్తి నా ఎందు ప్రకాశిస్తోందో అదే చైతన్య శక్తి ముల్లోకముల ఎందు ప్రకాశిస్తోంది యో లోకత్రయ మావిష్య ఇప్పుడు మీరు ఇంకొకటి గమనించాలి ఇంకొకటి ఆలోచించాలి ఇప్పుడు మీరు అలా నిలిచి ఉండగా మీలో పంచభూతముల సమ్మేళనమైన దేహము ఆ సూక్ష్మ పంచభూతముల నుండి ఆవిర్భవించిన ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మళ్ళీ అంతఃకరణము దాంట్లో మనోబుద్ధి అహంకార చిత్తములనే నాలుగు లెవెల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి చాలన్న అవిద్య ఒకటి ఉన్నాయి వీటినన్నిటినీ ఆ పొజిషన్లో మూర్తి కింద ఒక ముద్ద కింద నిలబెడుతున్నది ఎవరు ఆ పరమాత్మ విభక్తి ఇప్పుడు దేహము ఇంద్రియములు మనస్సు ఆత్మ వీటిలో ఆత్మని మనస్సుని ఇంద్రియములని దేహము నిలబెడుతుందా లేకపోతే దేహము ఇంద్రియములను ఆత్మను మనస్సు నిలబెడుతుందా అయితే ఆత్మ మనస్సు ఇంద్రియము ఆ మనస్సు దేహము వీటిని ఇంద్రియములో నిలబెడుతున్నాయా ఎవరు నిలబెడుతున్నది ఆత్మ ఇప్పుడు బల్బుని నిలబెట్టుతున్నది ఎవరు ఎలక్ట్రిసిటీయా సెలమెంటా పైన గ్లాస్ కవరా ఎలక్ట్రిసిటీ ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకపోతే అది బల్బే కలుతుంది దాన్ని బల్బు అని ఎలక్ట్రిసిటీ వల్లనే సంభవం అవుతూ కాబట్టి ఇక్కడ దేహేంద్రియ మన సంఘాతమును నిలబెట్టుతున్నది ఆత్మ ఆ ఆత్మయే ఆ చైతన్యమే సకల ప్రాణుల ఎందు ఆ దేహేంద్రియ సంఘాతములను నిలబెట్టుతున్నది ఈ ఏకత్వాన్ని అనుభవానికి తీసుకురావటం కూడా చాలా తేలిక ఇప్పుడు చూడండి మీరు ఈ క్లాసు వెళ్ళడానికి హాల్లో వచ్చి మీరు చక్కగా సుఖంగా ఉండాలంటే వాయువు గాలి పీల్స్తూ ఉండాలి విడిచిపెడుతూ ఉండాలి గాలి పీల్స్తేనే ఈ దేహం నిలబడుతుంది పీల్చి విడిచిపెడుతుంటేనే దేహం బతికుంటుంది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేప్పుడు మీ గాలి మీరు తెచ్చుకొచ్చారా లేకపోతే ఇక్కడ గాలి ఉంటుందనే భరోసాతో వచ్చారా ఇక్కడ కాబట్టి మీరు ఇంటి దగ్గర పీల్చే గాలి ఇక్కడ పీల్చేయగాలి మీరు అమెరికా వెళ్తే అక్కడ పీల్చేయగాలి మీ గాలి మోసం పోరు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒకే గాలి ఉంటుంది ఆ గాలి మీరు పీల్చి జీవిస్తూ ఉంటారు అదే గాలి అన్ని ప్రాణులు పీల్చి జీవిస్తూ ఉంటారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్న చెట్టు ఏ గాలిని పీల్చి జీవిస్తూ అదే గాలిని పీల్చి మీరు అదే గాలిని పీల్చి నేను అందరము జీవిస్తున్నాము అంటే ఇది ఎలా ఉందో గాలి అనేది ఒకటి యూనివర్సల్గా ఉంటే మనందరం ఆ గాలికి అతుక్కుని ఉన్నాం కదా రెండు ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ నెట్వర్క్ ఒకటి ఉంటే దానికి వందలాది బల్బులు అతుక్కుని ఉన్నట్టుగా బల్బు కూడా రెండు లీడ్స్ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా రెండు లీడ్స్ పెట్టుకుని ఈ రెండు లీడ్స్ తోటి ఆ గాలికి అతుక్కుని ఉన్నాం అలా ఉండబట్టే మనం జీవించి అంటే అర్థం ఏంటనమాట ఇట్ ఈస్ అోషన్ ఆఫ్ లైఫ్ ప్రాణ సముద్రం ఆ ప్రాణ సముద్రంలో మనమందరము అన్ని కెరటముల వంటి వారు అలాగే ఇది చైతన్య సముద్రము మోషన్ అవేర్నెస్ దాంట్లో మనం వేరు వేరు బల్బుల వలె ప్రకాశిస్తూ ఉన్నాం ఓ బల్బు ఇక్కడ ప్రకాశిస్తోంది ఓ బల్బు అక్కడ ప్రకాశిస్తోంది అన్నట్టుగా ఇక్కడ ఒక బల్బు ప్రకాశిస్తూ దీని అంతని తెలుసుకుంటూ ఇంకో బల్బు ఇంకోహో ప్రకాశిస్తూ అంత సర్వమును తెలుసుకుంటూ ఉన్నది కాబట్టి ఈ విధంగా సకల ప్రాణులూ ఒకే ఆత్మచైతన్యము ఉంది ఆ ప్రాణులను నిలబెట్టుచున్నది విభర్తి సో యో లోకత్రయమావిష్య విభర్తి తర్వాత మున్లోకాలు నశిస్తాయి తప్ప ఆత్మచైతన్యము నశించదు విభర్త్యవ్యయ మరి దేవుడు మాట మీరు చెప్పలేదంటే నీ దేవుడు అదే ఆత్మ చైతన్యమే దేవుడు ఈశ్వరీ యోగ విశేష్యతే ఆ పరమాత్మ గురించే ఇంకా ఏదో చెప్తున్నారు ఇంకా పరమాత్మ గురించే చెప్తున్నారు ఏమని వివరములు చెప్తున్నారు యహోకత్రయం భూర్భువస్వరాఖ్యం స్వకీయ చైతన్యబల శక్ ఆవిష్య ప్రవిశ్య విభర్తి అది ఏ పరమాత్మ అయితే ముల్లోకములను కూడా ముల్లోకములు అనగా భూ భువ సువ మూడు లోకాలు అలా తీసుకోండి సింపుల్ గాను పద్నాలుగు లోకాలంటే పురాణం అవుతుంది మూడు లోకాలంటే సరిపడుతుంది పద్నాలుగు లోకాలు అన్నట్లయితే అది వెక్టికల్ మోడల్ అవుతుంది వ్యక్తికల్ మోడల్ భూ భూ అహువాహ మెక్తికల్గా పైకుంటాయి ఏడు భూతో కలిపి ఆ తలని తలసు తల పలతలతల ఏడు తలాలు అడుగుతాయి సో వ్యక్తికల్ మోడల్ అవుతుంది అదే అదో మోడలు ఆ మోడల్ కంటే వైదికమైన మోడలు భూర్భువ స్వహ గాయత్రి మంత్రంలో మూడు ఉంటాయా పద్నాలుగు ఉంటాయా మూడు భూర్భువ స్వృహ అలాగా భూ భూవహువహ బాగుండదా ఈ మోడలు ఇది వెర్టికల్ కార్డు ఇది ఇది భూర్భువ స్వహ ఇది సైక్లిక్ మోడల్ స్పెరికల్ మోడల్ సైంటిఫిక్ మోడల్ సో ఇది తీసుకోవాలి అంతే తప్ప వ్యక్తికల్ మోడల్కి వెళ్ళకూడదు ఆయన స్టీఫన్ హాకింగ్ రాశాడు ఆయన పుస్తకంలో రాశాడు మరి అది అర్థం చేసుకోవాలంటే కూడా కొంచెం సూక్ష్మంగా ఆలోచించి అర్థం చేసుకోవాలి ఆయన పాఠం చెప్తున్నాడు మామూలుగా పబ్లిక్ లెక్చర్ కింద ఎవరినో లేడీస్ వాళ్ళు కూడా వచ్చారు లేడీస్ మొత్తం పబ్లిక్లో వచ్చారు వాళ్ళలో లేడీస్లో పెద్దమ్మ పెద్ద లేడీ అడిగారు అంటే ఈయన అడిగిన చర్చ ఏంటంటే ఈ భూమి నిలబడి ఉండడానికి దీన్ని నిలబెడుతున్నది ఏది అని చర్చ ఆయన చెప్తున్నాడు చెప్తుంటే ఆవిడ లేచి మీకు ఈ మాత్రం కూడా తెలియదురా పెద్ద సైంటిస్టులు అంటావు భూమిని తాగేలు నిలబెడుతూ ఉన్నది అని చెప్పిన అంటే తాగేలు వీపు మీద భూమి నిలబడి ఉన్నది తెలి మాత్రం తెలియదండి ఏం తెలివితే ఎట్లండి ఏమి పండితులు పోయా నువ్వు ఏదో పెద్ద శాస్త్రాలని వెలించే ఈ మాత్రం తెలియదా నీకు తాబేలు మీద ఉంటుంది భూమి అని తెలియదు అంటే ఈయన బానే ఉందమ్మా మీకు చెప్పింది మరి ఆ తాబేరు జైలు మీద ఉందని అడిగాడు స్టీఫన్ హాకింగ్ అడిగాడు అడిగితే ఆవిడ చెప్పింది నువ్వు ఇంత మూర్ఖుడు నువ్వు మూర్ఖుడు అనుక్కున్నా కానీ పరమ మూర్ఖుడు ఓరి వెధిమొహం అడుగుదాకా అన్నీ తాబేళ్లే అని చెప్పాడు అడుగు దాకా అడ్డీ ఏమిటో మరి అంటే ఆ తాబేల మీద ఇంకో తాబేలు ఉంది ఆ తాబేలు కింద ఇంకో తాబేలు ఉంది ఆ తాబేలు కింద ఇంకోటింది అలా ఎంత ఎంతవరకు ఏమిటా నీ తలకాయి అట్టడుగు దాకా అలాగే ఉంది అట్టడుగు అంటే ఏమిటి అర్థమైందీ సమస్య కాబట్టి ఈ మోడల్ వెక్టికల్ మోడల్ కాదు భోర్భోగ సువ మూడు లోపల ఈ మూడు లోకములనూ కూడా ఈ ఆత్మ చైతన్యం పరమాత్మ వ్యాపించినాడు ఆ విషయ ఆవేశించడము అన్న ప్రవేశించడమున్నా ఒకటే ఆవేశించడం అనే మాట ఎప్పుడు వాడతారంటే ఎంటైర్ థింగ్ కవర్ చేసిస్తే వ్యాపించాలి మొత్తం అంతా కవర్ చేస్తే దాన్ని ఆవేశము అంటారు ము చేతనే విద్యుదావేశము ఛార్జికి ఆవేశము అని ట్రాన్స్లేట్ ఎందుకంటే ఛార్జ్ ఎక్కడ ఉంటుంది ఓ మూడో ఉండదు మొత్తం అంతా వ్యాపించింది అలా మెటల్లో అంతా ఒకటి కాబట్టి ఆవిష్య ఆవిష్యా ప్రవిశ్యాన ఒకటే ఇప్పుడు ద్వీపాన్ని ఎలక్ట్రిసిటీ ప్రవేశించిందా ఆవేశించిందా అరే ఓహీ రెండు ఒకటే ప్రవేశించిందన్నా ఆవేశించిందన్నా ఒకటే ఆ విధంగా పరమాత్మ ఉల్లోకములను కూడా ప్రవేశించి వీటిని నిలబెడుతున్నాడు నిలబెట్టాలంటే ఓ శక్తి ఉండాలి ఏమిటా శక్తి ఈ శక్తికే లక్ష్మీదేవిని పేరు శక్తికే పార్వతి శక్తికే సో ఏమిటా శక్తి ప్రాణశక్తి విజ్ఞాన చైతన్య బల శక్తి ప్రథమ స్థానం దేనికి చైతన్యానికి ఇవ్వాలి బలము కాబట్టి చైతన్య బలశక్తితో ఆవేశించి అనగా ప్రవేశించి నిలబెడుతున్నాడు విభర్తి విభర్తి అంటే వివరిస్తున్నారు స్వరూప సద్భావ మాత్రేనా విభక్తి ధారయతి ఎలా ఎలా విభక్తి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అన్ని దీపముల యందు ప్రవేశించి వాటిని నిలబెడుతోంది నిలబెడుతోందంటే ఏం చేస్తుంది అంటే ఇలా నిల నితాదిగా ఉంది ఇట్లా చూస్తుంది అలా కాదండి నిలబెడుతుంది అనే ప్రధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సపోజ్ దీపం పడుక్కుంటే మరి అది కదా పొడవులో పెట్టినట్టు అలా కాదు అక్కడ నిలబెట్టడం అంటే నిలబడడం పడుకోవడం కాదు అది ఏమిటో నిలబెట్టే అవి ప్రకాశించి ఇట్లా చేయడమే ప్రకాశించటమే వాటికి నిలబడుతుంది దీపం నిలబడిందండి కొన్నాళ్ళ పదేళ్ళ నుంచి అలాగే నిలబడి ఉన్నది అంటే అర్థమేంటి ప్రకాశిస్తూ ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది ఎన్ని బల్బులు ఉంటే వాటిని అన్నిటినీ నిలబెడుతున్నది అంటే అవన్నీ ప్రకాశింపజేసి ఇట్లా చేస్తుంది అలాగే ఇప్పుడు చూడండి పరమాత్మ ప్రతి ప్రాణిలోనూ ప్రవేశించి ఆ ప్రాణిలో ఆ ప్రాణికి చెందిన తెలివి అయి ఉన్నాడా లేదా ఇప్పుడు మీలో పరమాత్మ ప్రవేశించాడు ఎలా ఉన్నాడు తెలివి అంటే బాగా నేను పెద్ద తెలివైన వాడిని కాదు చూడలేవా పెద్ద తెలివైన వాడివి కాదు నలభై మార్కులు పసలేవు కదా నలభై మార్కులు తెలివితే ఉన్నాయా కొన్ని డెబ్భై మార్కులు తెలివితేట లేకపోయినా నలభై మార్కులు ఉన్నాయి కదా ఆ మేరకు ఆ తెలివి పరమాత్మ ఇంకొక పశువు ఉన్నందు ఆ తెలివి పరమాత్మ ఇప్పుడు కుక్కజండు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇలాంటి తెలివి ఉండదు దానికి ఉంటే తెలివి దానికి ఉంటే ఆ తెలివి పరమాత్మ పిల్లిలో ఓ తెలుగు ఉంటుంది అది కూడా ఆ తెలివి పరమాత్మ కాబట్టి ఈ ఈ అసలైన తెలివి ఒరిజినల్ తెలివి అది మనిషి తెలివ కుక్క తెలివ పిల్లి తెలివ ఏ తెలివి కాదు అది తెలివి ఏ రకమైన విశేషములు లేని తెలివి ఇప్పుడు ఆ తెలివి ఏమైంది ఒకచోట మనిషి తెలివిగా ఇంకో చోట కుక్క తెలివిగా ఇంకో చోట పిండి తెలివిగా ప్రకటమవుతోంది అలా మారిపోయిందని కాదు ప్రకటమవుతోంది అర్థమైందండి ఇది ఎలాగంటే ప్రాజెక్టర్ లైట్ వస్తుంది అసిల్ము అడ్డంగా పడుతుంది పడేప్పటికి చెర మీద పడేపటికి ఆ ప్రకాశమే ఒకచోట నాయకుడుగా ఇంకో చోట నాయికగా ఇంకొక తోట ప్రతి నాయకుడుగా ఆ ప్రకాశమే అన్ని రూపాలుగా కనబడుతుంది మారిపోదు ప్రకాశం నాయకుడైపోతుంది ఆగిపోదు అలా కనబడుతుంది అదేవిధంగా ఈ ఒకే తెలివి మనిషి తెలివిగా పశువు తెలివిగా పిల్లి తెలివిగా ఓ పదం ఉంది దాన్ని దాన్ని ఏమంటారంటే వివర్తము అన్ని తెలుగులుగా కనబడుకోట్టి పిన్ని తెలుగు ఏమిటి ఆ పరమాత్మ అనే తెలివి యొక్క వివర్తము చెరటము ఏమిటండి నీటి యొక్క వివర్తము వివర్తము అనేది మీరు తీసుకుని ఎపేరిషన్ అని అర్థం ఇంగ్లీష్లో చెరటము నీటి యొక్క వివర్తము బుడగ నీటి యొక్క వివర్తము మొడగ నీటి యొక్క వివర్తము సుడిగుండము నీటి యొక్క వివర్తము అలాగే మనిషి పరమాత్మ యొక్క మనిషి తెలివి పరమాత్మ యొక్క వివర్తము పిల్లి తెలివి పరమాత్మ యొక్క వివర్తము కుక్క తెలివి పరమాత్మ యొక్క వివర్తము దేవత యొక్క తెలివి పరమాత్మ యొక్క వివర్తము కాబట్టి ఆ పరమాత్మ అఖండమైన తెలివిగా ఉండి అన్ని ప్రాణుల ఎల్లు ఆయా తెలివి వివర్తముగా వంతు ఆ ప్రాణులను నిలబెడుతూ ఉన్నారు అర్థమేందండి తెలివి యొక్క వివర్తము మీకు తెలిసింది కదా ఇప్పుడు ఇంకో వివర్తం చెప్పాలి ముందే ఆ వివర్తను చెప్పి మీకు తెలుసుకోవడం ఇబ్బంది అవుతుందని ముందు తెలివి యొక్క వివర్తాన్ని చెప్పాడు తెలివిగా ఇప్పుడు నెక్లెస్ మీరంటే అది బంగారం యొక్క వివత్తమే కంకణము అంటే అది కూడా బంగారం యొక్క వివర్తమే ఇవన్నీ వివత్తము పరిణామాలు అనుకోవడం పరిణామం ఉంటే దాంట్లో మార్పు వచ్చేయాలి ఇప్పుడు నెక్లెస్ చేసేప్పటికి బంగారంలో మార్పు వచ్చేస్తుందంటే మీరు నెక్లెస్ చేయిస్తారా అసలు చేయించారు నెక్లెస్ చేసినా కూడా బంగారంలో మార్పు ఏమీ రాదని తెలియబట్టే చేస్తున్నారు మీరు ఆ బంగారం కొనుక్కొచ్చి ఆభరణంగా మారితే అది బంగారం కాకుండా మారిపోతుంది అని కనుక ఎవరైనా చెప్పినట్లయితే మీరు ఆ బంగారమే దాచుకుంటారు తప్ప ఆభరణం చేయించారు కాబట్టి ఇక్కడ పరిణామం అనేది ఏమీ ఉండదు వివర్తమే ఉంటుంది పరిణామం పరిణామం అనేది కొంతమంది ద్వైతులు గింజుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియక పరిణామం అనేది ఏమీ ఉండదు వివర్త ఇప్పుడు ఈ ఆభరణములన్నీ బంగారం యొక్క వివత్తం సుడుగుండము కరటము బుడగా మొదల నీటి బుడగా మొదలైనవన్నీ నీటి యొక్క వివత్తం ఆ మనిషి తెలివి పిల్లి తెలివి పక్షి తెలివి ఇవన్నీ కూడా అఖండమైన తెలివి యొక్క వివర్తము ఓకే ఇప్పుడు ఇంకొకటి నేను ఉన్నాను అంటే మనిషి యొక్క ఉనికి పశువు యొక్క ఉనికి దేవత యొక్క ఉనికి పర్వతము యొక్క ఉనికి నది యొక్క ఉనికి గాలి యొక్క ఉనికి గాలి ఉందా లేదా గాలి యొక్క ఉనికి ఇప్పుడు వీడు తుఫాను వచ్చినప్పుడు వీడిని నడిచి వెళ్దామంటే గాలి వెనక్కి తోసేసుకుంది ఇప్పుడు ఎప్పుడు గాలి ఉందా లేదా ఉంది కదా కలపడకపోయినా గాలి యొక్క ఉనికి వేడి యొక్క ఉనికి వేడి ఉందా లేదా వేడి యొక్క ఉనికి ఆకాశము యొక్క ఉనికి ఆకాశము ఉందా లేదా ఉంది కొంతమంది అన్నారు ఆకాశం లేదన్నారు అదో మనకి ఇండియన్ ఇండియన్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్స్ ఒకటి ఆకాశం అంటే ఆకాశం లేకపోవడం ప్రతిదంటే ఆర్గ్యుమెంట్ ఇస్తుంది ప్రతిదీ ఆరోగ్య సో కాబట్టి ఆకాశం యొక్క ఉనికి ఉన్నది తీసుకోండి నేల నేల యొక్క ఉనికి ఈ ఉనికి ఈ ప్రతి ఉనికి కూడా ఒక అఖండమైన ఉనికి యొక్క విమర్తమే ఇప్పుడు ఇది అర్థమైందా బ్యాడ్ అది శంకరం అదే అంటున్నారు శంకరుడు స్వరూప సద్భావ మాత్రేణ విభక్తి ఇప్పుడు బంగారము నెక్లెస్ను నిలబెడుతోంది అలాగా నెక్లెస్కి ఉనికిని అనుగ్రహించి నిలబెడుతోంది నెక్లెస్ ఉంది అని చెప్పేట్లాగా అనుగ్రహించి నిలబెడుతోంది నెక్లెస్ ఉంది అని మీరు అన్నప్పుడు అక్కడ ఉన్నది నెక్లెస్తో బంగారమా బంగారం కాబట్టి ఉంది అన్నది బంగారం ఆ ఉందిని మీరు నెక్లెస్ని పెడితే నెక్లెస్ ఉంది అని వచ్చి అలాగే ఉంది అన్నది పరమాత్మ ఆ ఉంది అన్నదానికి మనిషిని పెడితే మనిషి ఉన్నాడు ఉన్నది అన్నదానికి పశువును పెడితే పశువు ఉన్నది ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపము సత్ ఇంతకుముందు తెలివి అంటే చిత్ ఉన్నది అంటే తత్ సో అప్పుడు మట్టి కారణము కొండ కార్యము అన్నది వాస్తవంలో మట్టి ఉంది కొండ ఉంది మట్టి కారణం అని నువ్వు ఏదైతే అంటున్నావో అది సత్తి యొక్క వివర్తము కార్యమును నువ్వు అంటున్నావో అది సత్తి యొక్క వివర్త కార్యకారణములు రెండు కూడా సద్వివర్తములు నేను తెలుసుకుంటున్నాను ఘటము తెలియబడుతోంది అంటే నేను తెలుసుకుంటున్నాను ఘటము తెలియబడుతోంది జ్ఞేయము జ్ఞా జ్ఞాత సో జ్ఞాత ఆ శుద్ధ చైతన్యము యొక్క వివర్త జ్ఞేయము చైతన్యము యొక్క వివర్థ ఈ సకల జగత్తు కూడా పరమాత్మ యొక్క విభర్త పరమాత్మ తన సద్్రూపంగా ఈ సకల జగత్తును నిలబెడుతూ ఉన్నాడు స్వరూప సద్భావ మాత్రేణ విభర్తి స్వరూపమైన సద్భావం అంటే ఉండుట మాత్రము అంటే ఇప్పుడు పిల్లి ఉంది అన్నారు పిల్లి ఉంది ఉంది దేవుడు ఉంది పరమాత్మ పిల్లి దాని మ్యామం న్యామం తల్లి పిల్లి సద్భావే అంతేగాని మళ్ళీ దేవుడు మ్యామం న్యావం అంటూ ఉంటాడని అలా పెట్టకూడదు సద్భావత్రేగా ఓకే ఇప్పుడు పిల్లి తెలివి చిట్ అది పరమాత్మ చిట్ పరమాత్మ పిల్లి పాలు తెలుసుకుని పాలు అదంతా పిల్లి వివర్తం అనమాట సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి నెక్లెస్ యొక్క బంగారము బంగారం నెక్లెస్ యొక్క ధాతువు బంగారం లేదా గుండ్రంగా ఉంది మెడలు పెట్టుకుంటే బాగుంది ఈవిడ పెట్టుకుంటే బాగుంది ఆవిడ పెట్టుకుంటే బాగుండేది ఈ ఘోరంతా నెక్లెస్ కాబట్టి ఆ స్వరూప సద్భావ మాత్రే నా విభక్తి ధార అవుతుంది ఎవరు ఈ పరమాత్మ అవ్యయ కాబట్టి పరమాత్మ ఇప్పుడు మీరు ఏదైనా విగ్రహం పెట్టి రోజు అభిషేకాలు చేశారనుకోండి ఆ విగ్రహం అరిగిపోతుంది విగ్రహం అరిగిపోతుంది అదే ఆ విగ్రహం పంచలోహారం ఇదేదని పెట్టి దాని మీదేమో యాసిడ్ సబ్స్టెన్సెస్ మొత్తం జ్యూస్ జ్యూస్ పట్టుకొచ్చి అభిషేకం రోజూ చేసేస్తున్నారని మనం కొబ్బరి నీళ్ళు నారి జ్యూస్ ఇలాంటివన్నీ అభిషేకాలు చేసేస్తే అది మెట్రో అరిగిపోతుంది అరిగిపోయి ముక్కు చెవి ఇవన్నీ కూడా రూపులు అన్నీ కూడా కనపడడం మానేస్తాయి అప్పుడు దేవుడికి ఏదో అయిపోయిందని అనుకోకూడదు వీళ్ళు అలా అంటూ ఉంటారు వీళ్ళు ఏమంటారంటే ఆ ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఊరికి ఎందుకంటే దేవుడు కనపడటం మానేసేడు అంటారు దేవుడు కరపడం వారే విగ్రహ అరిగిపోతుంది దాన్ని మీరు ట్రీట్ చేసి పద్ధతిని బట్టి అది అరిగిపోతుంది అలా అరిగిపోయింది కాబట్టి ఉపద్రవం వచ్చేస్తుంది అని ప్రచారం తప్పు ఏ ఉపద్రవం రాదు ఉపద్రవం వచ్చేది వస్తుంది దీనికి దానికి సంబంధం ఏమి అర్థమైందా మీకు నా కాబట్టి సో పరమాత్మ విగ్రహాలు అరిగిపోతాయి విగ్రహాలు అరిగిపోతాయి పరమాత్మ ఎన్నటికీ అరిగిపోదు ఖర్చు అయిపోదు విగ్రహాలు అరిగి ఖర్చు అయిపోతాయి పరమాత్మ ఎన్నిటికీ ఖర్చు అవ్వదు ఇప్పుడు చూడండి మీలో చైతన్యం అది ఎప్పుడూ ఖర్చు దేహం ఖర్చు అయిపోతుంది సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి భోగాలన్నీ ఖర్చు అయిపోతాయి ఆ చైతన్యముడికి ఎన్నటికీ ఖర్చు అవ్వదు అది నశించదు ఎందుకంటే అది ఎన్నడూ పుట్టలేదు ఎన్నడూ దానికి అవ్యయ అని పేరు పెట్టారు అవ్యయ వకార ఎకారము అవ్యయ అని పలకాలి ఎందుకని అవ్యయ అనకూడదు వాకిన వాటి వచ్చేసి అవ్యయ అని అనకూడదు అని పలకాలి ఓకే పద్యము పద్యం అనకూడదు పద్యం దాకిందయ్యక్క కొనక ఏమైతేనేవి సో నా అత్యవ్యయో విద్యతే నిత్యం ఈ ఈ పరమాత్మకి వ్యయమనేది ఉన్నది ఖర్చైపోవడం అనేది ఉన్నది ఖర్చైపోవడం అనేది ఏంటంటే తెలిసిన కాలం లోపల ఉన్న ప్రతిదానికి ఖర్చైపోవడం అనే లక్షణం ఉంటుంది కాలము పెరిగి షబుల్ అనే స్టాంపుల్ వేస్తుంది ఈ పళ్ళు ప్యాకెట్లు పెట్టి పళ్ళ మీద స్టాంపులు వేస్తారు ఎవరు వేస్తారు పేరీ షబ్బులు అని వేస్తారు పేరీ షబ్బులు అంటే అర్థం ఏంటి పాడైపోతుంది ఏమంటే ఈ గ్లాస్ గాజులతో తయారు చేసిన వస్తువులని వాటిని డైరెక్షన్ ఇలా చూపించి బ్రే కబుల్ అని పైన స్టాంపు వేస్తారు లేకపోతే అండి దాన్ని ఇటు తోసిస్తే కళ్ళు పోతుంది సో బ్రేక్అబుల్ సో ఈ జగత్ అలాంటి ఇట్ ఈస్ పెరిషబుల్ ఇట్ ఈజ్ బ్రేక్అబుల్ దేహము ఉంటే పెరిషబుల్ బ్రేక్అబుల్ మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే కాలు కాలు జారిందంటే ఏదో కుట్టుకుని విరిగి దేహం అంటే అలా ఉంటుంది విరిగిపోతుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను వర్షం అవి కుదినప్పుడు ఆ మెట్లు తిన్నేప్పుడు జాగ్రత్తగా దిగాలి కాళ్ళు జారిందే పోయిందంటే ఏదో ఒకటి ఉన్న ఎముకలు నేను కావు విరిగిపోతాయి విరిగిపోతే ఎంతో ఒకటి దాంతో చాలా దుఃఖాన్ని అనుభవిస్తా దేహంలో ఉంటుంది ఆత్మ చైతన్యమునందు ఈ విరిగిపోవడం ఖర్చు అయిపోవడం ఇలాంటివన్నీ ఆ పరమాత్మతో అమ్మైన హానిపే ఆ పరమాత్మ అంటే ఎవడో అనుకున్నా మీరే నుండి బాబు ఆ పరమాత్మ ఈ స్వరూపం గురించే ఓకే ఇంకా ఈ స్వర ఈశ్వర అనగానే ఈశ్వర అంటే ఈశ్వరుడు దూ పెట్టేస్తే ఇప్పుడు నారాయణహ అంటే అవిగా నేను తెలుసుకోవాలి అందుకే ఏమిటండే నారాయణహ అని కూడా తెలియదా మీకు నారాయణుడు నువ్వేం పండితుడు అనుకోకూడదు దూ పెడితే అర్థం చెప్పినట్టు అయిందా అంటే ఏమిటో చెప్పమన్నారు అనుకోండి నారాయణుడు అని చెప్పారనుకోండి అవి ఏం చెప్పేస్తాడు ఏమీ చెప్పలేదు అది కాదు చెప్పడం రామ అంటే ఏమిటి రాముడు గజహ అంటే ఏంటి గజము అజహ అంటే అజము అధుడు దూవే పెట్టడం మూ పెట్టడం అదే దానికి అర్థం చెప్పాలి కదా అలాగే ఈశ్వర ఈశ్వర అంటే మీకు తెలుసు మాకు తెలుసు తెలుసు చెప్పండి ఈశ్వరుడు అదే అదే తెలియడం డూ అంటే తెలిసినట్టే ఎలా నీకు దత్తాత్రేయు దత్తాత్రేయ తెలుసు తెలుసు ఎవడు చెప్పండి దత్తాత్రేయుడు ఏమిటి తెలిసింది నీకు దత్తాత్రేయుడు కాదు ఆయన మూడు తలకాయలు నువ్వు మూడు తలకాయలు నువ్వు చూసావు ఎప్పుడైనా సో ఏదో కల్పన మూడు తలకాయలు అది హౌ హౌ కెన్ యూ యాక్సెప్ట్ దూ యాక్సెప్ట్ దా దాని అభిప్రాయం ఏమిటంటే ఆయన సత్వజస్తుమో గుణములతో అతీతమైన స్వరూపము కలవాడు అత్రీ త్రీ త్రీ త్రీ అంటే త్రీ మూడు లేవాయనకు ఆత్రేయుడు దత్తుడు ఈయబడిన వాడు అలాగే అర్థం అర్థం తెలుసుకోవాలి అంతేకాక మూడు కవతాలు ఉంటే దత్తాత్రేయుడు అలా కాదు అనివే సో ఈ విగ్రహాల్లో ఇటువంటి షూస్ ఉంటాయి దాన్ని తెలుసుకుంటే శోభ తెలుసుకోకపోతే కళ అసందర్భంగా ఉంటుంది సో ఈశ్వర ఈశ్వరంటే అర్థమైపోయి సర్వజ్ఞ సర్వజ్ఞ కాబట్టి మీరు సర్వజ్ఞంలో అవునా కాదా చెప్పండి మీరు నేను కాదని మీరు ముందే ఇప్పుడు ఎవరైనా సందాకొచ్చి మీరు చాలా సంపన్నలు నేను అర్థమేసిన సంబంధంలో ఎందుకని వాడు చల్దా ఏవాడు కాదు అలా ఉన్నకో ఇప్పుడు చూడండి మీ దేహం మీకు తెలుసుకోదా మీ మనస్సు మీకు తెలుసుకోదా మీ కన్ను చెలి ముక్కు ఇవన్నీ శబ్దస్పర్శ రూపరస గంధాలు తెలుస్తున్నాయా ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఏమిటి ఐదును శబ్దస్పర్శ రూపరస గంధం అవి మీకు తెలుస్తున్నాయా ఈ భూర్భవస్సుమంలో కాదు మీకు తెలుస్తున్నాయా భూమి మీద నిలబడి ఉన్నారు అంతరిక్షంలో పొద్దున్న సూర్యుడిని అన్నం పెడుతున్నారు భూమి మీకు తెలియదు ఏమిటో చెప్పండి చూడండి పిల్లి తెలివి తక్కువ తెలివి తక్కువది అన్నాడు కాదు తిల్లి చెలివి అన్నారనుకోండి తక్కువ మనం ఈ బల్బు యొక్క ప్రకాశము అన్నారనుకోండి తక్కువ ప్రకాశము అంటే యూనివర్సల్ అది చిన్నది కాదు కాబట్టి మీకు అన్నీ తెలుసు మీకు తెలియదు ఏమిటో చెప్పండి ఇప్పుడు ఈ సృష్టిలో శబ్దస్పర్శ రూపరస గంధములు ఉన్నాయి నేను తెలుసగ భూ పృథివృత్తే వాయు ఆకాశములు ఉన్నాయి తెలుసగలిదా భూభువస్సుమలోకములు ఉన్నాయి తెలుసగలిదా అవి జగత్తు అయిపోయి మీకు ఎదురికి రండి దేహము ఇంద్రియములు మనస్సు తెలుస్తున్నా కాబట్టి ఆ తెలివి ఉండే సర్వజ్ఞత్వము అల్పజ్ఞత్వము వాస్తవంలో తెలివి సర్వజ్ఞము కాదు అల్పజ్ఞము కాదు తెలివి ఎందే అల్పజ్ఞత్వము సర్వజ్ఞత్వము మొదలైన ఆరోపించబడతాడు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సర్వగుణము తెలుసుకునే తెలివి ఏది కాదు అది ఈశ్వరుడు ఈశ్వర సర్వజ్ఞ అదని ఆయనకు పేరు ఈశ్వరుడు అంటే అర్థం చెప్పాను బానే ఉంది అన్నది అది పేరు కాదు ఈశనశీల సర్వమును నిలబెట్టి పరిపాలించే స్వభావము కలవాలి ఇప్పుడు బంగారం ఉండండి బంగారమునతో ఆభరణ ప్రపంచమునంతను నిలబెట్టి పరిపాలించే స్వభావం ఉందా లేదా ఉంది అలాంటి స్వభావం ఉంది ఏమైనా సందేహమా అదే ఈశానశీల కాబట్టి బంగారాన్ని మనం ఏమనొచ్చు ఆభరణ ప్రపంచము నాకు ఈశ్వరుడు అని అన్నారు సరిగ్గా అదేవిధంగా మనం ఎప్పుడే చూసాము ఆ పరమాత్మ యొక్క వివర్తమే సకల జగత్తు కూడా కాబట్టి ఈ పర ఈ జగత్తునంతని కూడా అంతర్యాముగా ఉండి నిలబెడుతున్నవాడు కనుక ఆయనకి ఈశన శీలుడు కనుక అంటే అంతర్యాముగా ఉండే ఉండి శీలము స్వభావము గలవాడు కనుక ఆ వరచ్ అనే పరిచయం వచ్చి ఈశ్వర అయింది ఆయన గదా ఓ పేరు పెట్టుకుందా పేరు పెట్టాలి నారాయణ పేరు పెట్టారు కోపం శంకర్లు ఆయన శివహాన అనలేదు నారాయణ హాన్న అంటే ఇంకా అప్పటికి శివ విష్ణు భేదాలు ఇంకా లేవు ఆయన కాలన్నాడు అవి లేవు భాష్యాలు రాసినప్పుడు అవి లేవు తర్వాత వచ్చాడు నారాయణ నారాయణ అని ఒక పేరు పెట్టాడు ఆయన నారాయణఖ్యహ ఎందుకు నారాయణ అని పేరు ఎందుకు పెట్టాడంటే చూడండి ఏదో లోకత్రయ మావిష్య ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి పేరు ఇంటి పేరు తెలుగులో సానుకూడదు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో అని ఏదో సానుకూడదు కాబట్టి ఏది తగ్గట్టుగా ఉండాలి మా ఒక మిత్రులు ఉండేవాడు ఉపాధ్యాయ అని ఒక మిత్రులు ఉండేవాడు ఆయన క్లాస్ దిగి ఉండేవాడు పాఠం నేను పాఠం నేను చెప్పేవాడిని క్లర్కా ఆయన ఆయన పేరు ఉపాధ్యాయ రాతీయ పేరు ఉండేది కాదు కాబట్టి కాబట్టి పేరు కాదు సో పేరు ఎలా కూడా మీరు ఎలాంటి పేరు పెట్టాలంటే ఆ దేవుడి యొక్క స్వరూప స్వరూ తగ్గ పేరు పెట్టుకోవాలి అంతే దేవుడి ఏదో ఓ పిచ్చి పేరు పెట్టారనుకోండి ఆ పేరు ఆ దేవుడిని ఉచ్చరించడానికి దానికి శోభగా ఉండదు దేవుడికి పెట్టి పేరు అలా ఉండాలంటే ఆ పేరు వినగానే మొత్తం ఈశ్వర భావన హృదయానికి వచ్చేట్లా ఉండాలి అలాంటి పేరు నారాయణ నారాయణ అంటే మీరు మళ్ళీ వెంటనే ఈ పైన వెర్టికల్ మోడలు అలా సెవెన్ లెవెల్స్ ఉంటాయి అవన్నీ తర్వాత ఇంకో లెవెల్ ఇంకో లెవెల్ దానిపై హయ్యెస్ట్ లెవెల్ వెర్టికల్ మోడలు హయ్యెస్ట్ లెవెల్లో ఒక లోపం ఉంటుంది లోకం ఉంటే ఎలా ఉంటుంది మన పద్మలో ఉన్న ఇలాగే ఇలాగే ఉంటుంది కానీ చాలా క్లీన్గా ఉంటుంది ఆ అసలు ఇప్పుడు చాలా క్లీన్గా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది స్వచ్ఛ భారత్ అన్నట్టుగా ఉంటుంది ఆ అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి అంటే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ అడవి అవి కూడా ఉండి సో దాని లోకంలో ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు మిస్టర్ నారాయణ విష్ణు అనారా ఏమన్నారా ఇదవుతారు నాట్లా దట్ ఈస్ నాట్ దా దట్ ఈస్ పురాణం అరవైకుంఠపురంలో నగదులో అనే పద్యం మీద పోకన్న గారి మీద విమర్శతుంది ఆ పద్యం ఆయన పెట్టిన పద్యం అది అక్కడ లేదు వ్యాసుల్లో లేదు మూల భాగవతంలో లేదు ఈయన కొంత తన స్వంతం ఆయన చేశారు మూల భాగవతంలో అలా అంత కమిటెడ్గా ఉండదు అంత ఫిక్సేషన్ ఫిక్సేటెడ్గా ఉండదు కొంచెం ఊజుతో ఉండదు సో నారాయణ అంటే ఇంతవరకు మనం ఏం చూసాము సకల ప్రాణుల హృదయములో నివాసం చేసేవాడు చూసాం కదా అదే నారాయణ అంటే నారాయణ అంటే నారాహ అయనం ఎస్యా ఎవరికైతే సకల ప్రాణులు నివాసస్థానము ఎవరి తెలివి ఈశ్వరుడైతే ఆ తెలివి ఎక్కడ ఉంటుందండి ఏమంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందండి ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందండి వైకుంఠంలో ఉంటుందా శ్రీశైలంలో ఉంటుందా మీ ఇంట్లో బల్బులో ఉంటుందా అన్ని బల్బుల్లోనూ ఉంటుంది ఉండదు శ్రీశైలం వెళ్తే ఏముంటుందో ఏముండదు అన్ని తెలంగాణ అంతా అన్ని బల్బుల్లోనూ వైకుంఠంలో వైకుంఠ ఎవరికి వడుకుంటున్నా కాబట్టి ఈశ్వరుడు ఎక్కడుంటాడు సకల తెలివి ఎక్కడ ఉంటే అక్కడుంటాడు తెలివి ఎక్కడుంది దోమలో ఉంది అక్కడ ఉంటుంది పిల్లిలో ఉంది తిల్లిలో ఉంటుంది సకల ప్రాణుల హృదయం అనేది శ్రీష్ఠుడల్లా స్పష్టంగా ఈశ్వర సర్వభూతానా హృద్ధే అర్జున టిష్ట చాలా స్పష్టం కాబట్టి వేదాంత శాస్త్రాన్ని మీరు థియాలజికల్గా చదవకూడదు ఎందుకంటే థియాలజీలో చాలా ఇష్యూస్ అంటాయి చాలా ఇష్యూస్ వచ్చాయి చాలా సమస్యలు ఉన్నాయి వేరే వేదాంతం యూనివర్సల్ విషం ఇది ఒక మతానికి చెందిన విషయం కాదు కొత్త మానవాళి అందరికీ కూడా మార్గదర్శనం చేయగలిగినటువంటి సిద్ధాంతం దీన్ని మీరు థియాలజీ అనే మోసలో ఫిట్టి చేస్తే మీరు దాన్ని సెక్టేరియన్గా తయారు చేసినట్ట ఇంకా అది గిబీజిల్గా తయారవుతుంది అదిగో విష్ణువు కూడా మనకు అక్కడ వెళ్ళి అంటారు లింగా ఇస్తే ఉంటారంటే బాగా ఏం సంబంధం లేదు బాగా ఏం సంబంధం లేదు ఇప్పుడు శివపురాణం కృష్ణుడు మొదల మీద పెట్టుకుని మీరు కృష్ణ కాన్షియస్నెస్ వెళ్ళారని కొన్ని వాడు మొక్కద్దు అంట సో నారాహం సకల ప్రాణులు నివాస స్థానము ఏ పరమాత్మకో ఆ పరమాత్మ నారాయణ అని ఆయనకు పేరు సో శ్లోకం పూర్తయింది చాలా గొప్ప శ్లోకం నేను కొంచెం రెవల్ చేస్తుండ్రీగా చెప్తూ ఉంటాను మీరు యూ హ్యావ్ అడ్జస్ట్ టు దాట్ నేను చెప్పేప్పుడు నాకు సందేహం వస్తుంది కానీ మళ్ళీ నేను ఎందుకంటే థియాలజీ ఈ పురాణిక్ స్టోరీసు కొంతమంది హిందూ ధర్మాన్ని ప్రచారానికి బాగా చేసే కానీ మెసేజ్ సరైన మెసేజీ అందజేయలేకపోయాయి అని పెద్దల యొక్క ఒక క్రిటిక్ క్రిటిక్ అంటే తిట్టడం అని కాదు క్రిటిక్ అంటే ఒక పరిశీలన పరిశీలనాత్మకమైన ఒక ధోరణి కలదు ప్రత్యేక క్రిటిక్ తీస్తే ప్రతిదానికి క్రిటిక్ పెట్టుకోవాలి క్రిటిక్ పెట్టుకోవాలి సో అంటే దాన్ని పరిశీలించి దాంట్లో ఉండే గుణదోషాలని తెలుసుకునేట్లో ఉండాలి క్రిటిక్ ఉండాలి క్రిటిక్ లేని మానవ సమాజము అది అది దానివల్ల యోగ్యత ఉండదు క్రిటిక్ ఉండాలి ఇప్పుడు మీరు ఒక పశువును ఒక దేవుడి పేరు మీద దాన్ని కుచ్చుక ఉత్తరించబోతున్నారనుకోండి అప్పుడు మీరు ఆలోచించాలి ఏంటి దేవుడు ఈ పశువు నుండి ఉన్నాడా లేదా దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఆ గుళ్ళో ఉన్నాడు లేకపోతే ఆ లోకంలో ఉన్నాడు ఆ గుళ్ళో ఉన్నాడు కాబట్టి ఈ పశువుని బరబరా ఇచ్చుకొచ్చి ఏదో మై మిస్తమ్మో లేకపోతే మరో అమ్మో అని చెప్పేసి ఆ పశువు మెడ కోసేసి దేవుడికి ఆ రక్తాన్ని ఇలా ఇలా చిమ్మి నెత్తి మీద వేసుకుని వాడి కాదు అదే దేవుడు అంటే ఓకే ఎందుకు అలా ఉన్నది అంటే డెర్ ఈజ్ నో క్రిటిక్ ఇదో దేవుడు ఇలా ఉంటాడు ఇలాగే పశువును కోసేసిస్తే తినేస్తాడు సార్ దెర్ ఇస్ నో క్రిటిక్ క్రిటిక్ అనేది ఎప్పుడైతే సమాజంలో లేకుండా పోతుందో అప్పుడు అంధవిశ్వాసాలు దృఢంగా పాచుకుంటాయి కాబట్టి ప్రతి చోట క్రిటిక్ ఉంటాయి పరిశీలన ఉండాలి కాబట్టి నేను ఆ విధంగా పరిశీలనాత్మకంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఐ ఐ ఆమ్ ట్రైంగ్ టు జస్టిఫై మై సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్పాను మళ్ళీ అందాము శ్లోకం ఉందాము ఉత్తమ పురుషస్త్వ పరమాత్మేదాహృత్రయమావిశ్య విభర్జ ఈశ్వర ఎస్మాత్క్షరమీతోహం అక్షరాదోత్త వేగే విచిత పురుషోత్త ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశ్రాంతి